అసలేం జరిగిందంటే చంద్రబాబు హాంగ్ కాంగ్ అవినీతి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మంత్రివర్గం సమావేశమై ఒక విప్లవాత్మకమైన అవినీతి నిరోధక ప్రణాళికను ఆమోదించింది ఈ ప్రణాళిక ఎంత పకడ్బందీగా రూపొందించబడిందంటే ఏ వ్యక్తి అయినా ఒకసారి అవినీతి పరుడుగా కేసులో ఇరుక్కుంటే అతని ఏ రాజకీయ శక్తి ఎలాంటి దొడ్డిదారులను బయటపడేయలేదు అతను అవినీతికి పలపడలేదు అని విచారణలో నిర్ధారణ అయితే తప్ప ఇంకే రకంగానూ ఆ వ్యక్తి శిక్షణ తప్పించుకోలేడు అవినీతి నిరోధక శాఖ వ్యవస్థకు ఉండే కూరలు ఎంత వాడివైనవంటి తెలిసి తెలిసి ప్రభుత్వ ఉద్యోగి ఎవడు లంచగొండిగా మారడానికి సాహసించడు లంచం తీసుకోవాలన్న ఆశ చెమటలు పట్టాల్సిందే ఈ ప్రణాళికని అమలు చేసి తీరాలని నిర్ణయించుకున్నామని చంద్రబాబు నాయుడు నాతో స్వయంగా చెప్పారు అందుకు కారణం ఒక ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న కాలంలో అవినీతి నిరోధక శాఖ దృష్టిలో పడ్డాడు ఆ శాఖ అధికారులు నిర్దాక్షిణ్యంగా అతని ఇంటిని సోదా చేశారు అతని ఆస్తు పాస్తులన్నీ తనిఖీ చట్టబద్ధంగా అతనికి వచ్చే ఆదాయ వనరులకు మించి అపరిమితంగా ఆస్తుల్ని అతను కూడబెట్టాడు అని అవినీతి నిరోధక శాఖ అతని మీద కేసు పెట్టింది సస్పెన్షన్ విచారణ కోర్టు విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇలా ఆ కేసు సంవత్సరాల పాటు నడిచింది ఆ ఐఏఎస్ అధికారికి పోస్టింగ్ వచ్చింది ప్రమోషన్లు వచ్చాయి ఇలా వాణిజ్య పన్నుల శాఖలో ఒక అధికారి ఏసీబీ దాడిలో అతని ఎక్కడ ఆదాయాల చరిత్ర బయటకు సస్పెండ్ చేశారు విచారణ కోర్టులో పెండింగ్ లో ఉండగానే మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు కొన్నేళ్లు గడిచాయి మళ్లీ ఏసీబీ దృష్టిలో పడ్డాడు ఈసారి అతని ఎక్కడ మాస్ల సంఖ్య ఇంకా పెరిగిపోయిందని ఏసీబీ నిర్ధారించింది మళ్ళా సస్పెన్షన్ విచారణ ఒక శుభముహూర్తాన అతను స్వచ్ఛంద పదవి విరమణ చేసి వ్యాపారాలు ప్రారంభించాడు ఎలా అనుమతించబడ్డాడు ఇలాంటి అనేక అవినీతి కేసులను అధ్యయనం చేశాక ప్రభుత్వం చిత్తశుద్ధితో అవినీతిని నిర్మూలించదలిస్తే ఇలా చేయవచ్చు అంటూ ఒక సమగ్ర ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపించాను అప్పుడు నేను రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాతో మర్రి మానవ వనరుల అభివృద్ధి సంస్థకి డైరెక్టర్ జనరల్ గా ఈ సంస్థ ఆధ్వర్యంలో బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన గ్రాండ్తో ఏర్పాటు చేసిన సుపరిపాలన కేంద్రంలో ఈ ప్రణాళిక కోసం అనేక సార్లు ఉన్నత స్థాయి చర్చలు నా జరిగాయి అనేక మేధావులు సభ్యులుగా ఉన్న ఈ కేంద్రం సుదీర్ఘమైన కసరత్తు చేసి అవినీతి జాడ్యాన్ని సమూలంగా తొలగించగల నిరోధించగల ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేయడం జరిగింది నేను ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసినప్పుడు వివిధ రాష్ట్రాల్లో అవినీతి నిరోధక సంస్థల పనితీరుని సిబిఐ పనితీరును గమనించే అవకాశం ఏర్పడటంతో కలిగిన కొద్దిపాటి పరిజ్ఞానాన్ని ఈ ప్రణాళిక నిర్మాణంలో ఉపయోగించారు నిజానికి ఈ కసరత్తులో పాల్గొన్న ఇతర రంగాల నిపుణులు పరిశీలన శక్తి అపరిమితమైంది వాళ్ళు ప్రభుత్వాన్ని బయట నుంచి చూస్తున్నా అనుభవిస్తున్న వర్గాలకు ప్రతినిధులు అనేక గొప్ప గొప్ప సూచనలు వచ్చాయి వీళ్ళందరి ఆలోచనల్ని సమన్వయపరిచి ఒక నిర్మాణాత్మకమైన అవినీతి నిరోధక ప్రణాళికను తయారు చేయించడం బ్రిటిష్ వారి పాలనలో లంచం పది రూపాయలు తీసుకున్నా పదివేలు తీసుకున్నా ఒకే రకమైన నేరంగా చూసేది ప్రభుత్వం లంచం తినారి అనే తత్వం ఉన్న వారికి అవకాశం ఇస్తే ఎన్ని లక్షలైనా తినేస్తారు ఇది సమాజానికే హానికరం అని బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచించేది అందుకే ఎవడన్నా లంచగోండి అని తెలితే వాడు ప్రభుత్వంలో స్థానాన్ని శాశ్వతంగా కోల్పోయినట్లే అలా ఇప్పుడు మాత్రం ఎందుకు చేయలేం అనుకున్నాను రచన చేశాను దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇటువంటి ప్రణాళిక లేదు ఇది ఎంత సమగ్రమైన ప్రణాళిక అంటే అవినీతికి పాల్పడాలనుకునే ప్రభుత్వ ఉద్యోగి ఏ స్థాయిలో మనిషి అయినా సరే లంచం అడగటానికి భయపడతాడు ఒకవేళ రిస్క్ తీసుకుని లంచగొండెతనానికి పాల్పడితే అతని లంచగొండెతనం దాగదు సులభంగా బయటపడుతుంది బయటపడ్డాక ఆ కేసు సంవత్సరాల తరబడి కోర్టులోనూ విజిలెన్స్లోనూ నానుతూ ఉండే అవకాశం లేదు కొన్ని మాసాల్లోనే పరిష్కారం కఠినమైన శిక్ష పడి తీరుతుంది శిక్ష స్వరూపం ఎలా ఉంటుందంటే అతని అక్రమ సంపాదన అంతా ప్రభుత్వ పరం అవుతుంది అతనికి జీవితకాలంలో మళ్లీ ప్రభుత్వ సర్వీసులోకి అడుగుపెట్టే అవకాశం ఉంటూ ఉండదు ఎలాంటి రాజకీయ పలుకుబడి అతన్ని ఆ శిక్ష నుంచి కాపాడలేదు ముఖ్యమంత్రి సైతం ఆ కేసులో ఇరుక్కున్న వాడిని ఇంత సమగ్రమైన ప్రణాళిక తయారు చేసినందుకు నేను మా సుపరిపాలనా కేంద్ర నిపుణుల సంఘ సభ్యులం మమ్మల్ని మేము అభినందించుకున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా ప్రణాళికను చూసి అద్భుతం ఇంత సమగ్రంగా తయారు చేయగలుగుతారనుకోలేదు ప్రసాద్ గారు మీ బృందాన్ని అభినందిస్తున్నాను ఇలాంటి ప్రణాళిక కోసమే నేను చూస్తున్నాను దీన్ని యథాతథంగా అమలు చేస్తే రాష్ట్రంలో అవినీతిని నిర్వహించడం చాలా సులభం అన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రణాళిక అంతగా ఆకర్షించడానికి కారణం బహుశా హాంకాంగ్ అనుభవం కావచ్చు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వరకు హాంకాంగ్ దేశానికి పరమ అవినీతి దేశంగా పేరుండేది కానీ గత పదిహేను సంవత్సరాలలో అక్కడ ప్రభుత్వం వ్యవస్థాగతంగా అనేక మార్పులు తీసుకువచ్చింది పాలనా విధానాల్లో మార్పు తెచ్చింది అవినీతిని అదుపు చేసింది ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు మాటల్లో ముఖ్యమంత్రి అన్నారు మనం ఎందుకు చేయలేం అలా సుపరిపాలనలో అవినీతి నిరోధం కూడా భాగమే కదా ముఖ్యమంత్రికి నిజంగా మనసు పుడితే ఎందుకు చేయలేం ఈ రాజకీయ వ్యవస్థలో ఇలాంటి ఆలోచనలు రావడమే గొప్ప విషయం కదా నేను వెంటనే స్పందించాను హాంకాంగ్లో అవినీతి నిర్మూలన సంస్థకు పదేళ్ల పాటు సాధ్యం వహించిన బట్ అండ్ డిస్ప్ అనే నిపుణ్ణి మన రాష్ట్రానికి ఆహ్వానించాను అవినితి రహిత పాలనా వ్యవస్థను సాధించి తీరాలన్నది మా ముఖ్యమంత్రి ఆకాంక్ష ఎలా సాధ్యపడుతుందో చెప్పండి అని అడిగాను హాంగ్ మనకి పరిస్థితుల్లో గల వ్యత్యాసాల ఆయన ఒక సుదీర్ఘమైన అధ్యయనాన్ని చేపెట్టారు అది ఎంత విస్తృత అధ్యయనం అంటే రాజకీయ నాయకుల్ని న్యాయమూర్తుల్ని అధికారుల్ని న్యాయవాదుల్ని పారిశ్రామికవేత్తలని వ్యాపారస్తుల్ని స్వచ్ఛంద సంస్థల్ని జర్నలిస్టుల్ని సామాన్య పౌరుల్ని ఇలా ప్రభుత్వ సేవల్లో సంబంధం ఉన్న అన్ని వర్గాల అభిప్రాయాల్ని పదివేల మంది నుంచి ఒక సమగ్ర ప్రశ్నావళి ద్వారా ఆయన ఏర్పాటు చేశాను అవినీతికి మూల ఆశ భయం లేకపోవచ్చు ఈ మాట చాలా మంది చెప్పారు ఆశ ఉన్న భయం ఉన్న చోట అవినీతి తక్కువగా ఉంటుంది అవినీతి పరుడైన వాడికి ఆసరా ఇస్తున్న అంశాలు ప్రధానంగా రెండు కేసు విచారణ తేలటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఈ లోపల అసలు దాడి చేసిన అధికారులు వాళ్ల బాసులు మారిపోతూనే ఉంటారు కాబట్టి క్రమంగా ప్రాసిక్యూషన్ నీరుగారిపోతుంది ఆ దశలో అవసరమైన చోటల్లా డబ్బు వెరచిన్ని పెద్ద లాయర్ల సాయంతో కేసు గెలిచిపోవచ్చు రెండు కేసు మరీ జట్లంగా ఉంటే రాజకీయ నాయకులను ఆశ్రయించి కేసు నుంచి ప్రభుత్వమే తప్పించేలా చేసుకోవచ్చు ఈ రెండు కారణాల వల్ల అవినీతి భయం తక్కువ లంచగొండితనానికి మరో ముఖ్య కారణం ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు వాటిలో వస్తున్న మార్పులు చేర్పుల విషయాలు అన్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం చాలా సందర్భాల్లో ఆయా శాఖ అధికారులకే తెలియకపోవడం నియమ నిబంధనలను వాటిని అధిగమించే మార్గాలను తెలిసిన వాళ్ళు కీలక స్థానాల్లో ఉంటారు ఎవరు లంచం ఇస్తే అనుకూలంగా ఫైల్ తయారు చేస్తారు తిరిగి నిబంధనలకు కొత్త భాష్యాలు గెప్తారు ఒకసారి ఒక అవినీతి అధికారి నాతో ఒక మాట అన్నాడు డబ్బు సంపాదించకపోవడం అసమర్థత అనిపించుకుంటుంది కానీ అవునొచ్చి అనిపించుకో డబ్బు సంపాదన వల్ల మాత్రమే సాంఘిక హోదా పెరుగుతుంది అది లేకపోతే ఎవడో గౌరవించడు ఇంట్లో భార్యతో సహా పట్టుబడితే అవినీతి భద్రత తెచ్చే హోదా కూడా గొప్పగా ఉంటుందా అని అడిగాను రాజకీయ నాయకులను పట్టుకుంటాం డబ్బు ఖర్చు పెడతాం మళ్ళీ వస్తాం మళ్ళీ సంపాదిస్తాం ఈ సంఘటన నా మనసులో నాటుకుపోయింది రాజకీయ నాయకుల ఒత్తాసు ఉండదు అని అనిపిస్తే గానీ ఇలాంటి లంచగొండలకు భయం కలగదు కానీ ఎలా ఎలా అనుకునేవాడు బెటర్ ని పిలిపించడానికి ముందు అలా ఆలోచించినప్పుడే కేంద్రంలో విజిలెన్స్ కమిషనర్గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న ఎన్ విఠల్ రాష్ట్ర ప్రభుత్వంలో సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి రఘుసుమరావు నేను సభ్యులుగాను సుపరిపాలన కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీకే మహంతి కన్వీనర్ గాను ఒక కమిటీని ఏర్పాటు చేయించాను మేమంతా అప్పటి పరిస్థితుల్ని బాగా పరిశీలించాక పాలనా వ్యవస్థలోని కొన్ని విధానాలను మార్చడం ద్వారా పారదర్శకత పెంచడం ద్వారా అవినీతిని తగ్గించవచ్చు అనుకున్నాం మా ప్రతిపాదనలన్నీ ముఖ్యమంత్రి ఉంది పెట్టాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించి ఎలా అనేక ప్రక్రియలని సులభతరం చేయవచ్చో అవినీతిని నిర్వహించవచ్చో వివరించాం ఆయన ఆమోదించారు అలా ముఖ్యమంత్రి అందించిన ప్రోత్సాహం ఫలితమే ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్న ఈ సేవ సర్వీస్ కౌంటర్లు రిజిస్ట్రేషన్ శాఖలో కంప్యూటర్ రిజిస్ట్రేషన్ అండ్ డాక్యుమెంటేషన్ రవాణా శాఖలో కంప్యూటరైజ్డ్ లైసెన్సింగ్ విధానం ప్రభుత్వం జారీ చేసే ప్రతి ఉత్తర్వు తక్షణ వెబ్సైట్లో ప్రదర్శించేలా ఏపీ ఆన్లైన్ ప్రాజెక్ట్ వగేరా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించేలా రూపొందిస్తున్న ఈ కార్యక్రమాలు కార్యరూపం దాల్చేలా అప్పటి కార్యదర్శి స్థాయి అధికారులు ఆర్ చంద్రశేఖర్ జే సత్యనారాయణలతో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం పైలట్ ప్రాజెక్టులను అమలు చేయడం కోసం స్కీమ్స్ ఈ సేవ తదితర ప్రతి ప్రాజెక్టుకి ఒక కమిటీని ముఖ్యమంత్రి నియమించారు అలాంటి ప్రతి కమిటీకి నన్ను చైర్మన్గా వేశాను రకరకాల ప్రాజెక్టుల్ని అమలు చేయడం ద్వారా పారదర్శకతను పెంచడానికి కొద్దిమంది జేబుల్లోనే దక్కున్న విజ్ఞానం బహిరంగంగా అందరికీ అందుబాటులోకి రావడానికి విపరీతమైన కృషి జరిగింది అయినా అవినీతిని నిర్మూలించడం ఎలా సాధ్యపడుతుంది అప్పుడే హాంకాంగ్ నుంచి దర్శనం పిలిపించాం ఆయన అనేక రంగాల్లోని అనేక మందితో పాటు అవినీతి నిరోధక శాఖ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ విజిలెన్స్ కమిషనర్లతో కూడా సుదీర్ఘంగా దర్శించారు ఆ అధ్యయనం తర్వాత ఆయన ఒక మాట నాతో అన్నారు ప్రసాద్ అవినీతి నిరోధక వ్యవస్థ ఈ రాజకీయ నాయకుల అదుపులో ఉన్నంతకాలం అవినీతి పరులకు భయం ఉండదు నాకు అర్థమైంది ఆయన అధ్యయన ఫలితాలను ఆధారంగా చేసుకుని మూడు మౌలిక సూత్రాలకు లోబడిన అవినీతి నిరోధక విధానాన్ని ప్రతిపాదించాం ఒకటి అవినీతికి పాల్పడాలంటేనే ఉద్యోగులకు చెమట్లు పట్టాలి అవినీతి పరుడు కొమ్ము అవకాశం రాజకీయ నాయకులకు ఉండకూడదు అవినీతి కేసులు శరవేగంతో పరిష్కరింపబడాలి ఇది నేను ఆశించిన విధంగానే రూపొందింది ఉదాహరణకి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వాళ్ళ విషయంలోనూ చట్టబద్ధమైన ఆదాయ వనరులకు మించి ఆస్తులు అరుకున్న వాళ్ళ విషయంలోనూ వాళ్ళ ఆస్తులను జప్తు చేసే అధికారం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లను వారికి సహకరించిన వారి బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేసే అధికారం కేసు పూర్తయ్యే వరకు ఆస్తులను వాళ్ళు అనుభవించే అవకాశం లేకుండా హక్కుల్ని స్తంభింపజేసే అధికారం మేము రూపొందించిన కొత్త సంస్థకు ఉంటాయి ఆ సంస్థ ఎలా ఉంటుందంటే ఆ సంస్థకు అధిపతిని నియమించే కమిటీలో గవర్నరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రి మాత్రమే సభ్యులు అతని పదవీ కాలం ఐదేళ్లు పదవీకాలం పూర్తయ్యే లోగా ఏవైనా అనివార్య కారణాల వల్ల అతన్ని తొలగించాల్సి వస్తే ఆ అధికారం శాసనసభకు మాత్రమే ఉంటుంది నిధుల కోసం ఈ సంస్థ ప్రభుత్వం మీద ఆధారపడి ఉండకూడదు వివిధ రంగాల్లో అవినీతిని శోధించగల నిపుణుల్ని తెచ్చుకునే అధికారం ఆ అధిపతికే ఉండాలి ప్రభుత్వ అనుబంధ రంగాల్లోని అన్ని సంస్థల్లోని అందరు ఉద్యోగులు చైర్మన్ వంటి పోస్టుల్లో రాజకీయ నాయకుల పనితీరుపై అవినీతి కోణల నుంచి ఎలాంటి తనిఖీ జరపడానికి దాడి జరపడానికి చర్య తీసుకోవడానికైనా ఈ సంస్థకు పూర్తి అధికారాలు ఉండాలి నిఘా దాడులు విచారణ శిక్ష విధింపు ప్రజల్లో అవగాహన పెంచడం వగేర అంశాలన్నీ ఈ సంస్థ పరిధిలోకి వస్తాయి ఈ సంస్థ ఏర్పడ్డాక ఇప్పుడున్న ఏసీబీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ కమిషన్ రద్దు అవుతాయి అలా అన్ని రకాల అవినీతి కేసులని అన్ని దశల్లోనూ రాజకీయ కారణాలకు అతీతంగా పట్టి పిండి శిక్షించే విశ్వరూపంతో ఈ సంస్థ ఉండాలి దేశంలోనే ఇది తొలి ప్రయోగం నేను మా బృందం ఈ ప్రతిపాదనను సమగ్రంగా వివరించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మమ్మల్ని అభినందించారు వెంటనే మంత్రి మండలాన్ని ప్రత్యేకంగా సమావేశం వచ్చారు అజెండా అంతా ఓకే అనేశారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సారథ్యంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు ఈ ఉపసంఘం మా ప్రతిపాదనను మరింత నిశ్చితంగా లోతుగా పరిశీలించి కొన్ని మార్పులు సిఫార్సు చేసింది ఇంత పెద్ద వ్యవస్థకు ఒకే అధిపతి బదులు ముగ్గురు సభ్యుల బోర్డు ఉండాలి ముఖ్యమంత్రిని మాత్రం ఈ అవినీతి నిరోధక సంస్థ పరిధి నుంచి మినహాయించాలి ఈ సంస్థకి ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చేందుకు ఒక నిపుణుల సలహా మండలి ఉండాలి ఈ మార్పులు చేర్పుల్ని కూడా మంత్రి మండలి ప్రజల దృష్టిలో ప్రభుత్వ ప్రతిష్టను పెంచగల ప్రతిపాదన ఇది కాబట్టి అమలు చేసి తీరాలి అని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు కానీ ఇది అమలు జరగాలంటే కొత్త చట్టం తీసుకురావాలని దాన్ని అమలు చేయడానికి రెండేళ్లు పడుతుందని కొత్త చట్టం వస్తే తమ ఉనికి ఉండదని భావించి అవినీతి నిరోధక శాఖ అధికారులు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పుడు చేస్తున్నంత పని చేయడానికి కూడా నిరాసక్త చూపుతారని దాంతో అవినీతి ప్రభలి ఎన్నికలలో ఈ ప్రణాళికే అధికార పార్టీకి ఆత్మహత్య సదృశ్యం ఇలాంటి అనేక అనుమానాలను చంద్రబాబు నాయుడు గారి ముందు ఆయన శ్రీయోభిలాష్లు పదే పదే వల్లించారు మళ్లీ మనమే వస్తాం కదా ఇప్పుడు అధికారంలోకి రాగానే అమలు చేద్దాం సార్ అంటూ వాళ్ళు సలహాలు కుమ్మరించారు అంతే ఆ బృహత్తర అవినీతి నిరోధక ప్రణాళిక మరికి వెలుగు చూడలేదు సుపరిపాలనా కేంద్రంలోనే నిద్రపోతున్నాం